దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు చిన్నగా ప్రార్థన చేసుకుందాం పరుశుతురగు దేవ వందనాలను అయినా ప్రవ్వా కొన్ని వారాల నుంచి జకర్య గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా మీరు మాకు సాహికులు కూడా నడిపిస్తుంది మీకెంతో వందనాలు ఆ యొక్క జకర్య కలిగిన దర్శనాన్ని మీరు మాకు విశదగించి చూపిస్తున్నారు ప్రవ్వా మీరు తప్ప ఎవరు వాటిని చూపించలేరని మేము నమ్ముతున్నాం ఈ క్షణం వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకుని వాటిని మేము జ్ఞాపకం చేసుకోవాలా మర్చిపోకుండా మా హృదయల మీద మేము వాటిని రాసుకోవాలా నెమర్ వేయాలా ప్రభావ ఎన్నో అద్భుతమైన విషయాలు మీరు మాకు చూపిస్తున్నారు కానీ ఈ లోకము వీటిని గ్రహించలేని స్థితిలో ఉంది ఎందుకంటే శారీరకంగా ఉంది కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన విషయాలని మీరు మాకు పోయిన వారం జ్ఞాపకం చేసినారు పాతవి గతించి సమస్తం కృతమైన అవి మీరే చేస్తారని కూడా చూపించినారు ప్రభుయే వీటిని కృతగా చేస్తానన్న వాక్యాన్ని మీరు మాకు చూపించినారు కాబట్టి నేను మీరు తప్ప ఎవరు కూడా వాటిని మాకు చూపించలేరు ఈ యొక్క సాయంత్రం సమయంలో మేము ఆ యొక్క వాక్యాలను ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయకులు నడిపించండి వాక్యంకి తగినట్లు మేము జీవించాలా విధేయత చూపించి అడేకుల వీటిని ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించి మీరు మహింపొందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ హలూయా ఈ రోజు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు సంవత్సరం బెబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా కనీసము మొదటి దర్శనాన్ని జగర్య కలిగిన ఆ యొక్క మొదటి దర్శనాన్ని ధ్యానించడంలో పన్నెండు గంటలు పట్టింది మనకి అంటే పన్నెండు గంటల కంటే ఎక్కువ పట్టింది ఇది పదమూడవ గంట కనీసం నాలుగు గంటలు మనము తెల్ల సంబంధించిన వాక్యాలే ధ్యానించిన అవి ఇంకా మనల్ని విడిచిపెడతలేవు తెల్ల సంబంధించిన వాక్యాలు ఎంతగా తోడుతున్నా అవి వస్తూనే ఉన్నాయి ఫోర్ అవర్స్ మోర్ దెన్ ఫోర్ అవర్స్ అయిపోయింది వాక్యం అయినా గాని అవి ఇన్కంప్లీట్ గానే ఉన్నాయి ఎందుకంటే దేవుని హృదయం ఎప్పుడూ గొప్ప జనం మీదనే ఉంది కదా ఆయన గొప్ప జన సమూహాన్ని చూసినప్పుడు ఏడ్చినాడు కదా దాని తర్వాత ఎరుసలిం ని చూసినప్పుడు ఏడ్చినాడు ఆయన హృదయం ఏ రీతిగా ఉందన్న విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలా గొప్ప జనాన్ని చూసినప్పుడల్లా ఆయన ఎంతగానో వేదన అనుభవించిన వాడిలాగా ఉన్నాడు ఎందుకంటే తొంభై తొమ్మిది విడిచిపెట్టి ఆ ఒక్క గుర్రెరికే పోయింది ఆయన ఒకటే గుర్రోర కాబట్టి వాటికి సంబంధించిన ఆత్మీయ మీషాలు ఎన్నో చూపిస్తా ఉంటాడు దేవుడు ఒకగానొక్క కాసు ఉన్న ఆ కాసుని పోట్టుకున్నా వృద్దు వృధరాల గురించి చూపిస్తున్నాడు ఉపమాన రీతిగా ఆయన ఉపమానాలు చెప్పినప్పుడల్లా తప్పిపోయిన వాటి గురించి చూపిస్తున్నాడు తప్పిపోయిన గుర్రె తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కాసు దాని తప్పిపోయిన పలుగు రాజ్యం సంపూర్ణంగా తప్పిపోయింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి తప్పిపోయిన కుమారును గురించి మనం ధ్యానించినప్పుడు ఆత్మీయ స్థితిలో క్రైస్తవ సంఘంలో వాటిని మనం ఆ రీతిగా ధ్యానించినట్లు చూడం చిన్న కుమారుడు తప్పిపోవడం చూస్తాం కానీ లోపల పెద్ద కుమారుడు అన్న విషయాన్ని చూడం వాడు లోపల ఉండి తప్పిపోయి వీడు బయటికి పోయి తప్పిపోయాడు అన్న విషయాన్ని ప్రభు మనకు చూపిస్తున్నాడు లోపల ఉండి తండ్రి మీద గొనుగుతున్నాడు నాకు ఎప్పుడు కూడా ఒక్క గురకునే నివ్వలేదు తన చిన్న కొడుకు వాడి ఆస్తి అంత వ్యభిచార స్త్రీలతో వ్యర్థం చేసి తిరిగి వచ్చినాడన్న సంతోషంలో విందు చాటించుడు అని తండ్రి మీద సనుగుతున్నాడు కాబట్టి లోపల ఉన్నవాడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నా గానీ వాడి గుణము మంచిది వాడు లోపల ఉండి తప్పిపోయిండు తమ్ముడు బయటికి వెళ్లి తప్పిపోయాడు కానీ బయటికి వెళ్ళేవాడు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చిండాపకం చేస్తున్నాడు కాబట్టి పర్లోక రాజ్యం అంతా తప్పిపోయింది అన్న విషయని ప్రభు మనకు చూపిస్తా ఉన్నాడు అనేక పర్యాయం పర్లోగరాజ్య దేంతో పోల్చాలా ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెముల పిండిలో అంతకు దాచిపెట్టిన పులిసిన పిండిని కలిపిన పిండితో పోలి ఉంది అన్నాడు అంటే కొంచెములు మూడు కొంచెములు దాని తర్వాత పులిసిన పిండి అప్పటిక అంటే పాపపు జీవితం పాత జీవితం తిరిగి వాటిని తీసుకొచ్చుకున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే నేను పోయిన ఆదివారం అంటే మొన్న ఆదివారం కనీసం కొన్ని గంటలు ఈ వాక్యాలన్నీ ధ్యానించి ఎంతో జాగ్రత్తగా వాటి అన్నింటినీ ఒక పుస్తకం నేను ఒక పుస్తకం రాసుకుంటాను వాటన్నిటిని రాసుకున్నా కానీ ఈరోజు ఆ పుస్తకం మర్చిపోయి ఇక్కడికి బైబిల్ కూడా మర్చిపోయాను అందుకే ఇదే బైబిల్లాగా పెట్టుకున్నా దానికెళ్ళి చూసి చెప్పడానికి బాధ ఉంది పొద్దున్న తర ఎంత గనము అన్ని గంటలు ప్రయాసంతో ప్రార్థనతో అవన్నీ తయారు చేసుకున్నాము మర్చిపోతే దేవుని వాక్యం ఆగిపోతుందా అది అయిన వాక్యం మనది కాదు కాబట్టి అది ఆగడానికి వీల్లేదు అది పోవాల్సిందే ఆయన విధానం అది కాబట్టి మనం మటుకు సిరపడినం అది నాది కాదు మీది సరే పుస్తకం లేకుంటే ఏంది మీ యొక్క ఆత్మ నాతో పాటు ఉంది అది నడిపించాలి నా నీరోజు అదే కదా మన విధేయత విశ్వాసం అంటే కాబట్టి గొప్ప జనము ఏ రీతిగా తప్పిపోయింది అన్న విషయాన్ని మనము పోయిన వారం అంతా జానించినాం అటుపోయిన వారం పోయిన వారం ఎందుకు వాళ్ళు తప్పినారాన్ని ధనించినం అనేక పర్యాలు తీసినప్పుడు ప్రతి ఉపమానం చూపిస్తా ఉంటాడు ఉదాహరణకి యోసేపు గురించి మనం ధనించినప్పుడు ఆది యోసేపు గురించి జానించినప్పుడు యోసేపు తనదములు ఏ రీతి ఉన్నారు అన్న విషయాన్ని జనించినప్పుడు గొప్ప జనానికి సాదోషంగా కనిపిస్తూ ఉంటారు అదే రీతిగా ఇసాకు కుమారులు ఏ రీతిగా ఉన్నారు ఏషాబు ఏ రీతి ఉన్నాడు యాకోబ్ ఏ రీతి ఉన్నాడు ఏషాబు ఎటువంటి కోవకు చెందినవాడు యాకోబు ఎటువంటి కోవకు చెందినవాడు అది మనకి ప్రతిసారి వెంటాడుతనే ఉంటుంది ఆత్మ దృశ్యం చూస్తే ఏషావు శారీరకమైన వాడు కదా ఏషావు అంటే ఎర్రని వాడు అనుంది జేమ్ నంబర్స్ ప్రకారంగా నేను రాసుకున్నాను అనుకుంటే ఎక్కడన్నా లేదు పుస్తకం తెలియదు కదా ఏషావు అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా రెడ్ అనుంది అంటే ఎరుపు అని అర్థం కాబట్టి ఈరోజు మనం ఎర్రగుర్రానికి సంబంధించిన ఆ దర్శనంలోని మనం ధ్యం ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఎర్ర గుర్రము ఏ షాగు సంతతికి సంబంధించింది లేక ఏ షాగు సంతతికి సాదృశ్యంగా ఉంది ఎర్రగుర్రం లేక ఎర్ర ఇవన్నీ గుర్రాలు కదా పంక్తులలో ఉన్నాయి ఒకదాని వెనుక ఒకటి ఉన్నది ముందు ఎర్రగుర్రము దాని వెనకాల ఎర్ర వాటి మీద రావుతులు ఉన్నారు ఎర్ర వెనకల చుక్కలు చుక్కలుగా గుర్రములు ఉన్నాయి వాటి వెనకల తెల్లని గుర్రములున్నాయి కాబట్టి చివరి పంక్తుల ఉన్నాయి తెల్లని గుర్రం లో అవి లెక్కకు మించినవి అన్న విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం ప్రతిసారి కాబట్టి ఈ రోజు ఎరని గుర్రం గురించి మనం ధ్యానిస్తాము అటు ఆ నలని చుక్కలు చుక్కలు గల గుర్రం గురించి ధ్యానిస్తాం అటు వచ్చే వీలైతే వాటిని ముగించుకుంటాం నాలుగో గుర్రం దీని తర్వాత మనము సడన్లీ దాని గ్రంథానికి వెళ్ళిపోవలసి వస్తుంది సరే ఇది ఎంత ఎన్ని వరకు ఈ వాక్యం ఈ నాలుగు గుర్రంలకు సంబంధించిన బోధ మనం ముగించినాక దానియుల గ్రంథంలోకి వెళ్ళినాక అక్కడ నాలుగు మృగములు ఉంటాయి ఆ నాలుగు మృగములకు సంబంధించిన బోధలు కూడా మనం ముగించుకోవాలి ఎందుకంటే దానికి దీనికి చాలా కనెక్ట్ కరెక్ట్ గా తిగినట్లుంటాయి వాక్యాన్ని దానియులు కలిగిన దర్శనంలో నాలుగు మృగములు వాటి గుణగణాలు ఎట్లున్నాయి వాటి వాటి చిహ్నాలు ఎట్లున్నాయి అంటే వాటి ఏమంటారు వాటిని వాటి మొహ రూపములు ముఖము ఏరీతి ఉంది వాటి శరీరం ఏ రీతిగా ఉంది అన్న విషయాలు మనం అక్కడ చూస్తాం దాని గ్రంథంలో నాలుగవది మొదట ఉన్న మూడు కంటే అన్న విషయాన్ని చూస్తాం అదే రీతి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా చుక్కలు చుక్కలు గల గుర్రంలు వింతగా కనిపిస్తూ ఉంటాయి మనకి దాని తర్వాత తెల్లని గుర్రంలు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం వచ్చినప్పటికీ అక్కడ మనకి తిరిగి నాలుగు గుర్రాలు కనిపిస్తూ ఉంటాయి అక్కడ కూడా మీకు ఎర్రని గుర్రం కనిపిస్తుంది దాని తర్వాత తెల్లని గుర్రం కనిపిస్తుంది దాని తర్వాత ధూమ్రవర్ణపు రంగు గుర్రం కనిపిస్తూ ఉంటది అక్కడ ధూమ్రవర్ణపు రంగు గుర్రము ఇక్కడ చుక్కలు చుక్కలు గల గుర్రము దేనికి సంబంధించినవి ఇవన్నీ కరెక్ట్ గా అతికినట్టు ఉంటాయి ఎందుకంటే దాని గ్రంథంలోని వాక్యాలు జగని గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ అధ్యాయము మొదటి అధ్యాయం సారీ మొదటి అధ్యాయము ఆరవ అధ్యాయంలో ఈ నాలుగు గురాల గురించి ధ్యానించినాక చివరికి ప్రాణ గ్రంథంకి ఆరవ అధ్యాయంలో ఆ గురాలు అవి సంపూర్ణంగా ధ్యానిస్తే ఇవి ఏంది ఇవి ఏం చేయబోతుంది అన్న విషయం మనం అర్థం చేసుకోగలం లేకపోతే మొదటి అధ్యాయం జగడి గ్రంథంలో ధ్యానించినాం అనుకోండి ఎప్పటికర్థం కావు అదేదో ఆచారబద్ధంగా ధ్యానించేసి వెళ్ళిపోవడం సరే ఈ గుర్రాలు దేనికి సంబంధించినది ఎప్పుడు పరిశీలించం దాంతో మన కాలం కాబట్టి మనం అట్లా ఉండకుండా దేవుడు ఈ కాలంలో వీటన్నిటిని విశదీకరించి మనకు బయలుపరుస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మనం జాగ్రత్త పట్టుకోవాలా ఎంతగా కష్టమున్నా ఎంతగా ప్రయాస పడుతున్నా నీకు సహాయపడకున్నా నీ కుటుంబంలో ఎంత కష్టాలున్నా ఎంత సమస్యలున్నా వీటిని బట్టి ఈ టైంలో మనం పట్టుకోవాలా ఈ టైం మనం విడిచిపెట్టేసినాం అంటే నిర్లక్ష్యం అన్నట్టే మన జీవితం ఇవి తిరిగి మన జీవితంలో వస్తే రావో నాకు తెలియదు నాకు ఇవి టూ థౌజండ్ ఈ వాక్యాలు మళ్ళా టూ తర్వాత టూ థౌజండ్ వస్తున్నాయి మీరు అర్థం చేసుకోండి ఎంత టైం పట్టింది దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది కదా సైకిల్ ఒక సైకిల్ నెక్స్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత వస్తే రావో నాకు తెలియదు ఒకవేళ వచ్చిన మనం అందరం ఇక్కడ ఉంటామా ఎక్కడుంటామా తెలియదు నేను ఈ దేశంలో ఉంటానో ఇంకో దేశంలో ఉంటానో తెలియదు లేక ఈ రాష్ట్రంలో ఉంటారో ఇంకో రాష్ట్రంలో ఉంటానో తెలియదు మీరు కూడా సిటీ ఈ సిటీలో ఉంటారో లేదో తెలియదు కాబట్టి ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలా ఎందుకు చెప్తున్నారు బ్రదర్ అట్లా అంటే దేవుడు మీరు సర్వలోకానికి వెళ్ళిపోమని చెప్పిండి కదా ఈ వాక్యం తీసుకొని మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తే మీరు అక్కడికి వెళ్ళిపోవలసి వస్తుంది ఫలాని ప్రాంతంలో మనల్ని సంఘం నడిపించమంటే అక్కడికి వెళ్ళిపోవలసి వస్తుంది మీరు మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తే అక్కడ వెళ్ళిపోతుంది ఎందుకంటే దేవుని హృదయం అంతా గొప్ప మీద ఉంది వాళ్ళు యథార్థత చాలా సిన్సియర్ నిష్కలంకంగా ఉన్నట్లు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు తెలిసి తెలియక ఆ మరణంతో నిబంధన చేసుకున్నారని మనం యేస గ్రంథాల చూస్తాం ఎన్నిసార్లు ఈ వాక్యం వాళ్ళు మరణంతో నిబంధన చేసుకున్నారు పైగా నాకు ఆదివారం అదే విషయం దేవుడు చూపిస్తున్నాడు ఆరవ అధ్యాయంలో ఆరవ అధ్యాయమే కదా తెల్లని గుర్రానికి సంబంధించి ప్రకరణ గ్రంథంలో మనం చూస్తాం ఆ యొక్క ఆరవ అధ్యాయంలో తెల్లని గుర్రము యోహాను భక్తునికి కనిపిస్తున్న దర్శనం దానిమీద ఒకడు కూర్చున్నాడు ఓ కథం కూర్చున్నాడు అది ఏసు సాదృశ్యం అని మనం చూస్తాం ఎందుకంటే చేతిలో విల్లు ఉంది కదా దానికి ఇంగ్లీష్ వాక్యం మనం చూసుకున్నాం జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా మీరు జగన్ గ్రంథం పాత భాగాములు చూస్తే మీకు అర్థమైతాయి అందించిన అతను తెల్లని మీద ఉన్నాడు కానీ నాకు అదే విషయం దేవుడు చూపించింది ఆదివారం గొప్ప జనము తెల్లని సాదృశ్యం అంటే పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి సాదృశ్యం కానీ వాళ్ళు వెంబడిస్తుంది ఏ గురాలని చుక్కలు చుక్కలు గుర్రాని లేక ఎరని గుర్రాని చుక్కలు చుక్కలు గుర్రం అంటే అక్కడ జేమ్స్ట్రాంగ్ నంబర్ స్పెకిల్ ఇంగ్లీష్ లో స్పెక్ల్ అనే పదం స్పెక్ల్డ్ హార్సెస్ అనుంది. ఉంది స్పెక్కుల్డ్ అంటే చుక్కలు చుక్కలు గలదని అయితే ఏం స్పెక్ల్డ్ లేక ఏం చుక్కలు అన్నప్పుడు అవి నల్లని చుక్కలా ఇంకేమైనా చుక్కల అంటే ఎరుపు నలుపు తెలుపు కలిసిన చుక్కలు మనకు జేమ్సాన్ నంబర్ చూసినాం ఒకరోజు ఇక్కడనే ఒక మంగళవారం జక్ర గ్రంథంలోని వాక్యం జానిస్తే అప్పుడు కాబట్టి మొదట పంక్తిలో ఉన్నాయి కూడా ఎర్రని గుర్రంలే వాటి వెనకలో ఉన్నాయి ఎరుపు నలుపు తెలుపు చుక్కలు గల గుర్రంలు అంటే తేలకి సాదృశం అన్న మనం జ్ఞానించినాం తేళ్ళు కూడా నలుపు ఎరుపు కలిసి ఉంటాయి వాటి శరీరం కాబట్టి వాటిని ప్రకృతి సహజంగా అంత జాగ్రత్తగా దేవుడు దాచిపెట్టింది మనకు వరకు రంగులని మనం వాటిని అర్థం చేసుకుని లాగున్నా చూడండి ఎంతగానో చదువుకున్న వాళ్ళకి ఇవి ఎప్పటికీ అర్థం కాలే స్థితిలో ఉన్నాయి గానీ మనకి ఏం చదువు లేకున్నా వీటిని దేవుడు మనకు విశదీకరిస్తున్నట్టే ఆ వాక్యం ఉంది కదా మన మనకి ఎందుకు చూపిస్తారు దేవుడు విషయం బాగా అర్థం చేసుకోవాలా వాళ్ళు జ్ఞానులు అనుకుంటున్నారు కానీ వాళ్ళు అవివేకులైన రోగి రాష్ట్ర పత్రిక మొదట మనం చూస్తున్నాం వాళ్ళు జ్ఞానులు అనుకుంటున్నారు వాళ్ళకి అన్ని తెలుసు అనుకుంటున్నారు నాకు అంత తెలుసు నేను ఉపాసం ఉండి నేర్చుకున్నా నేను ఆ కాలేజ్ పోయి ఈ కాలేజ్ పోయి నేర్చుకున్నా అనేసి వాళ్ళు తీర్మానించుకున్నారు అంటే నాకు అంతా వచ్చేసింది ఇంకా నాకు కొత్తగా తెలుసుకునేది లేదని కానీ మనం మటుకు ఆయన కాలేజ్ దగ్గర ఉండి మరియేలాగా ఆయన దగ్గర కూర్చొని ఆయన దొరికితే మంచి అవకాశం ఆయన ఎప్పుడు రావాల మా ఇంటికి బేతనియాకి ఆయన ఎక్కడెక్కడో సేవ వేస్తుంటాడు బేతనియకి మా ఎప్పుడు రావాలా వస్తే ఎంత అదృష్టం అని ఆయన వచ్చినప్పుడు ఆమె ఏం పనులు చేయకుండా ఆయన కాళ దగ్గర కూర్చొని ఆయన చెప్పే వాక్యాలన్నీ వినేది అంత ఆసక్తి కలదు మనము మార్తలాగా ఉండడానికి వెళ్లేదు మార్త కూడా దేవుని పట్ల ఎంతో భక్తి గల స్త్రీ ఎప్పుడు దేవుడు మనకి గుంపులు చూపిస్తా ఉంటాడు ఆమె లోపల వంటకములు చేస్తా ప్రభుని సంతోషపరచాలా ప్రభుకి మంచి ఆహారం పెట్టాల ఆయన ఎప్పుడు ఏం తిన్నాడో ఎక్కడ తిన్నాడో ఎంతకాలమైందో తిని ఎన్ని రోజులైందో ఉపాసం ఉండి ఆయనకి మంచి వంటకములు తినిపించాలా అన్న ఆసక్తి ఆయనకు ఉంది కానీ మరియా మటుకు ఆయన చెప్పే వాక్యం వినాలన్న ఆసక్తి ఉంది అప్పుడున్నాడు మార్తా నువ్వు ఎందుకు అలసిపోతున్నావు నువ్వు అనేకమైన పనుల చేత అలసిపోతున్నావు మార్తా కానీ మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది ఏంది అది ఉత్తమమైనది చూడండి ఈ లోకంలో ఉత్తమమైన పరివారం అదే తెనిచ్చినావు మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారు కానీ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అని ఆయన ఆధ్యాయించుడు మరియా అది చేస్తుంది మార్త క్షయమైన అహక్గరకు కష్టపడుతుంది లోకంలో ఏం తినాలా ఏం తినిపించాలా కాని మరియా అక్షయమైన అహక్గరకు కష్టపడ కష్టపడుతుంది అందుకే మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది మార్త నువ్వు ఎన్నుకోలే నువ్వు ఉత్తమమైన దాన్ని ఇంకా ఎన్నుకోలే ఎంతకాలము అదే రొట్టె ఎంతకాలము అదే భోజనము అని ఐ మీన్ హెచ్చరిస్తుడు ప్రభు కాబట్టి రెండు గుంపులు మనకి ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి బైబుల్ అంతటా అన్న విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోవాలా సరే ఇప్పుడు మటుకు క్లుప్తంగా తెల్ల గుర్రానికి సంబంధించిన వ్యాఖ్యలు మనం ధ్యానించేసి ఎర్రగురానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తాం తెల్ల గుర్రము తెల్లని గుర్రములు లేక గొప్ప తెల్లని గుర్రముల ఉండి కూడా అంటే రక్షణ అనుభవం ఉంది చెప్పుకుంటూ కూడా తెల్లగా కనిపిస్తున్న మేము పరిశుద్ధంగా ఉన్నామని చెప్పుకుంటూ కూడా తెల్లని గుర్రాన్ని వెంబడిస్తలేవు అదే విషయం ప్రభుత్వ మనతో మాట్లాడుతుంది అవి వెంబడిస్తున్నాయి చుక్కలు చుక్కల గుర్రంలను లేక ఎర్రని గుర్రంలను గానీ అవి మనం చూసినా చక్ర గ్రంథం మొదటి అధ్యయనంలో అవి ఆ చుక్కలు చుక్కలు గుర్రంలను వెంపడిస్తున్నాయి గానీ ప్రభు ఆ తెలని గుర్రం మీద కూర్చుండు ఆ విషయాన్ని గ్రహించలేని స్థితిలో నేరవచ్చు అతన్ని వెంపడించాలా అన్న విషయం అవి గ్రహించలేని స్థితిలో నేరవచ్చు కాబట్టి అతన్ని వెంబడించేలాగన అతడు వాళ్ళని అందరినీ శ్రమలుగుండా పోనిస్తారన్న విషయమే మనము పోరవరం నుంచి గనిస్తున్నాం తర్వాత వాళ్ళు ఏ రీతిగా శమలుగుండా పోయి వాళ్ళ జీవితాలను ప్రభుకు సమర్పించుకుంటారు అన్న విషయాన్ని మనం ప్రటన గ్రంథంలో చూస్తాం చూడండి ఒకసారి గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనం అక్కడ మనం ముగించినాం అటుపోయిన వారం తెల్ల సంబంధించిన గుంపు అది అంటే గొప్ప అందరూ అన్న అవుతారు అందరూ మరణిస్తారు చూడండి మన బోధ మనం చెప్పే వాక్యాలు ఎందుకు చాలా మందికి ఇష్టం ఉండవు అక్కడే నువ్వు చచ్చిపోతావు అంటే నీకు ఇష్టముంటదా వినడానికి వాక్యం ఉండదు ఎందుకు మత క్రైస్తవులు ఈ వాక్యాన్ని స్వీకరించారంటే అంత జాలిగల దేవుడు నేను రక్షణ పొంది ఎంతో జాగ్రత్తగా ఎంతో పరిశుద్ధంగా విధేతగా ప్రార్థనల జీవితంలో వాక్యపరమైన జీవితంలో ఆరదన జీవితంలో అన్ని విషయాలు నేను క్రమంగా ఉన్నాను కదా ఆయన నన్ను ఎట్లా మరణానికి అప్పగిస్తాడు అని వాళ్ళు ధీమాగుణ కాని నువ్వు అబద్దాన్ని ఆశ్రయించినవు నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటేంది అది చూపించుకోవడానికి కోరిక కదా పరిశుద్ధత పరిశుద్ధత అనేది వాక్యం ద్వారా రావాలి కదా వాక్యమే నీ జీవితాన్ని శుద్ధీకరిస్తాయి నీ నడతను శుద్ధీకరిస్తా అనేసి కీర్తన గ్రంథంలో మనం చూస్తాం నూట పంతొమ్మిది అధ్యాయంలో నీ నడతను శుద్ధీకరించేది కేవలం వాక్యమే నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవించినా ఎంత జాగ్రత్తగా జీవించినా అవి నీ నీతి కార్యములు అవి చింపిన గుడ్డలు కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా జీవించినా దశమాగ భాగములు ఇచ్చినా కానుకలు ఇచ్చిన ఆతిథ్యం ఇచ్చినా ఎంతమంది భక్తులు నీ ఇంటికి వచ్చినా వాళ్ళకి నువ్వు ఎంత ఆతిథ్యం ఇచ్చినా అవన్నీ నీతి కార్యంలో అవి చింపిరిగుడలే వాళ్ళకి ఎన్ని నువ్వు ఇచ్చినా దన్ని ధర్మాలు చేసినా అవన్నీ చింపిరిగుడ్డలే వాటిని బట్టి నేను మెచ్చుకోడు వాటికి తగినట్లు నీకు ప్రతిఫలం ఉంటుంది ఈ లోకంలో కానీ నిత్య జీవం పొందాలంటే ఏది ఆయన నీతి అనే రాజ్యాన్ని ముందు వెతకాల కదా ఉల్టా చేస్తుంది క్రైస్తవ జీవితం ఆయన నీతి అనే రాజ్యాన్ని వెతకండి ముందు దాని తర్వాత మీకు అవసరం ఉన్నవన్నీ ఆయన సమకూర్చి అనుగ్రహించు ఆయన నీతి రాజ్యాన్ని వెతకకుండా ఈ దాని తర్వాత రావాల్సినవి అన్నింటినీ వెతుకుతా ఉంటే నీతిరాజ్యం పోగొట్టుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు చేస్తున్న పని అది గొప్ప చిన్న ఎందుకు హత అవుతారంటే వాళ్ళు ఆయన నీతి వెతకకుండా తర్వాత కావాల్సినవి వెతుకుతున్నారు అంటే క్షయమైన వాటి వరకు వెతుకుతున్నారు అందుకు మనము ఉత్తమమైన దాన్ని మనం వెనుకున్నాము అందుకని దేవుడు మనకి ఇవన్నీ విషయాలను చూపిస్తా ఉంటాడు మనం మటుకు ఆ గుర్రాలని వెంబడించడానికి వీళ్ళే అది తీర్మానించుకోవాల మనం మనం మటుకు తెలియని గుర్రం మీద కూర్చున్న మన ప్రభుత్వం ప్రభు బ్రదర్ తెల్లని గుర్రం మీద కూర్చున్న వాడు మన ప్రభుత్వం నువ్వు ఎట్లా ధీమాగా చెప్పగలవు అంటే చూడండి ఒకసారి ప్రటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ప్రటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినం దాని తర్వాత మనం తిరిగి రెండవ అధ్యాయానికి వెళ్ళిపోతే మీరు అక్కడ మీరు ఒక పేపర్ ట్రేసర్ పెట్టుకోండి ప్రటన గ్రంథం రెండవ అధ్యాయానికి మనం తిరిగి వెళ్ళాలి ఎందుకంటే గొప్ప జనం సంబంధించిన బోధ అక్కడ ముగించుకోవాలి ప్రకణ గంధము పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినం మరియు పర్లోకము తెరవబడి ఉండుట చూచి తిని బాగా అర్థం చేసుకోండి పర్లోకము తెరవబడి ఉండుట ఎందుకు అంతవరకు ముయ్యబడి ఉంది ఎందుకు ముయ్యబడింది అందులో మొదటి మూడు గుర్రాలు ఉన్నాయి ఎరుపు గుర్రంలు చుక్కలు చుక్కలు గల గుర్రంలు తెల్లని గుర్రంలు మూడు గుంపులు మూడు గుర్రాలు అక్కడ ఉన్నాయి అందుకు అక్కడ మూయబడింది ఎందుకంటే అక్కడ ప్రభు లేడు ప్రభు ఎప్పుడు వస్తాడు పర్లోకం ద్వారంలో తెరవబడితేనే కదా వచ్చేది ఎందుకంటే పలోవరాజం మీ మధ్యలోనే ఉందన్నాడు మీ హృదయంలోనే ఉందంటాడు పర్వరాజను ఎక్కడ ఉంది మీ హృదయంలో ఉందంటాడు మీ హృదయాలు తెరవబడితేనే ఆయన వస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తుంది చూడండి మరియు పర్లోకము తెరవబడి ఎండుట చూచి తిని అంటే పలోవరాజ్యము లేక మత క్రైస్తవ జీవితం నుంచి బలి రావడం అన్నది అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను ఆ ప్రటం గంధము ఆరో అధ్యాయంలో ఉన్న తెల్లని గుర్రము పదకొండు పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న తెలుగురము ఒకటే దానిమీద కూర్చొని ఉన్నవాడు నమ్మకమైన వాడు మన ప్రభు నమ్మకమైన వాడు కాబట్టి ఇది మన ప్రభుకు సాదృశ్యం ఉంది సత్యవంతుడు నేనే మార్గము సత్యము జీవము అన్నాడు కాబట్టి అది మన ప్రభుత్వ సాదృశ్యం ఆయన పేర్లు ఇవన్నీ ఆయన నమ్మకమైన సత్యవంతుడు అను నామము గలవాడు కాబట్టి నేనే మార్గము సత్యము జీవము అన్నవాడు కాబట్టి ఆయన నమ్మదగినవాడు ఆ రీతిగా సృష్టి ఆరంభం మొదలుకొని నిరోజక వరకు ఎవరు చెప్పలేదు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని అంత ధైర్యంగా ఎవరని చెప్పగలరా ఏ భక్తుడు చెప్పలేదు ఏ మత స్థాపకుడు చెప్పలేకపోయి ఎందుకంటే వాళ్ళ అవగాహనకి అవి అంతు పటవు అవి తగలవు వాళ్ళ అండర్స్టాండింగ్కి తగలవు ఆ వాక్యాన్ని ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన తప్ప ఎవరు ఆ రీతిగా మాట్లాడలేరు మన ప్రభువు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేకపోయారు చరిత్రలో ఇంతవరకు మనం కూడా మాట్లాడలేం మనం ఆయన గానీ మనం ఆయన రీతిగా మాట్లాడలేము ఎందుకంటే మనము ఆయన ప్రతిబింబం అంతే ఆయన అదృశ్యదేవుని స్వరూపము మనము ఆయన స్వరూపం ఈ లోకంలా కాబట్టి ఆయనకి మనము సాక్షుల్లాగానే ఉండాల దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయచ్చు యుద్ధము జరిగించుచున్నాడు కాబట్టి చూడండి ఎప్పుడైతే పర్లోకమ్మ తెరవబడుతుందో సమస్తము అందులోంచి అందులో తేటగా కనిపించాల్సిందే ఈ రోజు పర్లవరాజ్యం ఏ రీతిగా ఉంది అది మొత్తం పులిసిపోయిందని ప్రభు మన చూపించిండు ఆ వాక్యంలో కాబట్టి అవన్నీ తేటగా కనిపించినప్పుడు అందులో ఎవరున్నారు అందులో సర్పములు తేళ్లు గొప్ప ఆయన ఎవరితోని కొట్లాడబోతున్నాడు యుద్దం జరిగించబోతున్నాడు చూడండి వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు అన్న విషయం అక్కడుంది వాక్యం సర్పములు తేలు కలిసి గొప్ప జనాన్ని కొడతాయని మనం ఎన్నిసల ధ్యానిస్తున్నాం దాని తర్వాత వారికి తీర్పు నేను ఈ విషయం మనం మీ జ్ఞాపకం ముందు లేదా మనం ఇతర చిన్న పర్వతాలకు సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు దేవుడు అసురుని లేపిండు కదా కొంతకాలం దాని తర్వాత బబులుని లేపిండు అసరిని లేపినాక అసూరియులు ఇసల్ ప్రజల మీద పడడం బబులుని ఇసల్ ప్రజల మీద పడడం చూస్తాం దాని తర్వాత అశురికి బుద్ధి చెప్తాడు ఆ శురు సర్వనాశమై పెంచలేదు ఎవరి తనైతే శిక్ష ఇచ్చిండో వాళ్ళకే తిరిగి శిక్ష ఇస్తాడు ఎవరు ఎందుకంటే ఆయన ప్రణాళిక ఆ రీతిగా ఉంటుంది తన బిడ్డలకి బుద్ధి చెప్పాలంటే ఇంకొక గుంపును లేపాల్సి వస్తుంది ఆయన అది విధానం అది కాబట్టి ఆ గుంపు ఆ గుంపు వీళ్ళ మీద పడతారు పడినాక ఆ గుంపుకి అవకాశం వీరి దేవుడు వీరిని మాకు అప్పగించింది అంటారు వాళ్ళు కానీ వాళ్ళు అక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అయితే మాకు అప్పగించాడు మేము ఆ దేవుడిని వెంబడించాలా అన్న అవకాశము వాళ్ళకి ఇచ్చిన దేవుడు కానీ వాళ్ళు వెంబడించారు అందుకు అవన్నీ నాశనం అయిపోయినా ఈరోజు అడ్రస్ లేకుండా లేవు అసలు లేదు లేదు ఇక ప్రాంతం ఒకప్పుడు ప్రపంచానికి గడగడలానే దేశం లేదు ఈరోజు బబులను ఈ రోజు లేదు అడ్రస్ నామరూపాలు లేవు దానికి సంబంధించిన ఒక్క సూచన కూడా లేదు ఒక్క చిన్న వస్తువు కూడా లేదు బబులకు సంబంధించినవి అసరు రాజులు ఒకప్పుడు వాళ్ళు ఉన్న కాలంలో సింహాల మీద సవరి చేసినట్టమ కనిపించదు ఉన్నాయేమో ఎక్కడ ఎగ్జిబిషన్స్లలో కానీ అవన్నీ భూమి లోపల ఎక్కడో శిథిలమైపోయి లోపల ఎక్కడో నాటకపోయినాయి అవి జ్ఞాపకానికి రాకుండా దేవుడు వాడిని తుడిచివేసి ఆయన విధానం అది ఆయన ఎవరినైతే ఆయన చేతిలో పనిముట్లాగా వాడుకుంటాడో వాళ్ళకి శిక్ష ఇస్తాడు అది విధానం దేవుంది ఎందుకంటే నీకు అవకాశం బబులోనికి ఈ సర్బిల్ని అప్పగించింది దాని తర్వాత బౌలుని శిక్షించింది అది విధానం ఎందుకంటే కొంతమంది ఘనహీనమైన ఘటనల లాగా ఆయన చేతిలో వాడబడక తప్పదు అదైన విధానం అది చెప్పింది మనకి మనం చూసినాం కృత కాలంలో ఆ వాక్యాలు కాబట్టి కొందరిని ఘనమైన ఘటనల లాగా వాడుకుంటుండ్రు కొందరిని పనికిరాని ఘటనల లాగా వాడుకుంటు మనం మట్టుకు ఆయన మంచి పనిమూటలాగానే వాడబడలా అని మనం నేర్చుకుంటున్నాం చూడండి రెండవ అధ్యాయము ప్రటన గ్రంథము ప్రాణం గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడు వర్షంలో మనం ఒక వాక్యం చేసి తిరిగి వెళ్ళిపోదాం వెనకల్కి గొప్ప జనం అందరూ హత సాక్షులు అప్పుడు వాళ్ళు ఈ లోకాన్ని జయిస్తున్నారు ఇప్పుడు మటుకు ఈ లోకంతో సమాధాన పడుతున్నారు ఈ రోజుకి వాళ్ళందరూ సమాధాన పడుతున్నారు పదిహేడవ వర్షంలో వీరందరూ ఏ రీతిగా జయిస్తున్నారు అన్న విషయాన్ని చూపించుతున్నాడు చూడు చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పు చిన్న మాట విననుగాక జయించిన వారికి మరుగైన మన్నాను భుజింపనిత్తు ప్రభు మనకి ఇవన్నింటినీ ముందుగానే ఇస్తున్నాడు కాని గొప్ప జనానికి ఇవ్వలే అవి వాళ్ళకి ఇంకా మరుగుగానే ఉన్నాయి అంటే రహస్యంగానే ఉన్నాయి మన్నా అంటే దేవుని వాక్యం కాబట్టి ఆ వాక్యంలో దాచబడ్డ సత్యము గొప్ప ఈ రోజుకి ఇంకా ఇవ్వలే దేవుడు ఎందుకంటే అది మరుగుగానే ఉంది వాళ్ళకి నేను అదే పరిశీలిస్తున్న ప్రభావ అదే గుంపుల నుంచి బయటకు వచ్చిన మాకు ఇవన్నిటిని చూపిస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు చూపిస్తలేవు వాళ్ళు ఎందుకు వాటిని చూడలేదు కొన్నిసారి నాకు కూడా డౌట్ వస్తూ ఉంటుంది మరి నాకు ఇవన్నీ చూపించినప్పుడు వాళ్ళకి ఎందుకు చూపిస్తలేదు వాళ్ళు నాతో పాటు ఉన్న వాళ్ళే కదా నాతో పాటు తిరిగిన వాళ్ళే నాకంటే ఇంకా గొప్పగా సేవ చేసిన వాళ్ళు ఆ రోజులలో మరి వాళ్ళకి ఎందుకు చూపిస్తలేదు నాకెందుకు చూపిస్తున్నాడు నేనేమన్నా స్పెషలా చూడండి ఈ తలంపు మనలో రానియద్దు పాత నిబంధన కాలంలో ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు విన్యమిన గోత్రంలో సౌలు సౌలుని రాజులాగా ఏర్పరచుకున్నాడు ఎస్ఐ ఈ కుమార్ కుమారులలో దావేదిని ఏర్పరచుకున్నాడు పది మంది అన్నదమ్ములు చిన్నవాడిని ఏర్పరచుకున్నాడు అట్లా ప్రతిసారి మనం చూస్తాం పాత నిబంధన కాలంలో ఒక్క ఏర్పరచుకున్నట్లు కానీ కృత నిబంధన కాలంలో అట్లా ఉండదు ఈ విషయం మీరు జాగ్రత్త ఈ రోజు కూడా చాలా మంది బ్రదర్ సిస్టర్స్ చెప్తా ఉంటారు బ్రదర్ దేవుడు మా కుటుంబాన్ని అంతా బ్రదర్ అని చెప్తా ఉంటారు చాలా మంచిది వినడానికి కానీ ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే విషయం కదా అందరినీ ఆయన ఏర్పరచుకున్నాడు ఎందుకంటే ఏ భేదం లేదు అందరు పాపం చేసిన కాబట్టినమందరం అనుగ్రహం పొందాలా అందరూ రక్షింపబడాలా అన్నదే ఆయన ప్రణాళిక రక్షణ ప్రణాళిక అంటేనే అర్థం అది ప్లాన్ అందరూ రక్షించబడాలా ఎందుకంటే అందరు తదిపిన వాళ్ళు కాబట్టి అందరూ రక్షించబడాలా రక్షించబడ్డ వాళ్ళని శిష్యులుగా చేయాలా శిష్యులుగా చేయబడ్డ వాళ్ళందరూ యాజకులుగా కావాలా యాజకులుగా అయిన వాళ్లే రాజులుగా తయారవుతారు ఆయన వచ్చినప్పుడు లోకంలో ఆయనతో పాటు మనం కూర్చొని రాజ్యం పరిపాలన చేస్తాం మనం ఆ ఆధిక్యత మనకి ఇస్తాడు కాబట్టి అది గ్రాడ్యువల్ గా నీ యొక్క నీ క్వాలిఫికేషన్ ఆ రీతిగా ఎదుగుతూ ఉంటది నువ్వు రక్షణ పొందాలా రక్షణ పొందినాక శిష్యునిగా మారాలా శిష్యునిగా మారినాక యాజకంగా మారాలా అంటే శిష్యుడు అన్ని నేర్చుకోవాలి విధేయత చూపించి అన్ని నేర్చుకోవాలి నేర్చుకున్నాక యాజకంగా మారాలంటే అనేకులు పోయి ప్రకటించాల వాటిని క్రమేణా ప్రకటించినాక నువ్వు రాజుగా మార్చబడతావు కాబట్టి యాజక సమూహము రాజుల వంశం మనల్ని మార్చుకుంటాడు దేవుడు అది విధానం అది కాబట్టి ప్రతి ఒక్కరిని ఏర్పరచుకున్నాడు నేను ఒక్కరినే కాదు ఈ విషయం మీరు బాగా తెలుసుకోవాలి నేను ఒక్కనే స్పెషల్ కాదు నాలాగా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ప్రపంచం అంతటా గొప్ప జనానికి నేను ఒక్కరిని చెప్పగలను చెప్పండి ఆయన అరీతి ఉంటాడా ఒక్కడిని ఏర్పరచుకుంటాడా ఉత్తర దిక్కున ఒక ప్రవక్తను ఏర్పరచుకుంటే దక్షిణ దిక్కున ఇంకొక ప్రవక్తను ఏర్పరచుకున్నా లేదా పాత నిబంధన కాలంలో ఉత్తర దిక్కున కూడా ప్రవక్తనుడు దక్షిణ దిక్కున కూడా ప్రవక్తున్నాడు సరే ఉత్తర దిక్కున ప్రవక్తలు చెడిపోయారు అప్పుడు దక్షిణ దిక్కున్న ప్రవక్త పోయి వాళ్ళకి గుది చెప్పాల్సి వస్తుంది అది విధానం దేవుడి కానీ ఇంత పెద్ద ఇంత ప్రపంచమంతటా క్రైస్తవులుంటే మతపరమైన జీవితంలో ఉంటే వాళ్ళకి ఎవరు చెప్పాలా ఒక్కంటితో కాదు కదా ఒక్క పాస్తాతో కాదు కాబట్టి మనలాంటి వారిని అనేకుల ప్రభు లేపాల్సింది అది విధానం మనం కూడా అదే సత్యంలో జీవించాల అరణ్యంలో మనం ఒక కేకనే కానీ నీకు పేరు ఊరు అంటూ లేనే లేదు నీకు ఒకటే పేరుంది ఏందా పేరు చూడండి చెవిగలవాడు ఆత్మసంగలతో చెప్పుచున్న మాట వినుగాక జయించిన వానికి మరుగైన మన్నాను భుజింప నిత్తును మరియు అతనికి తెల్ల రాతి నిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును నీకు ఒక పేరు ఇస్తాడు చూడండి ఇది గొప్ప సంబంధించిన విషయం మనకి ముందుగానే కొత్త పేరు ఇచ్చిండి నేను వస్తుంటే అనుకున్నాను ప్రభు ఈ కొత్త పేరు ఏంది కొన్ని సంవత్సరాల దేవుడు మనకు బయలుపరచండు రోమి రాష్ట్ర పత్రిక రెండో అధ్యయంలో మన పేరు ఏందంటే అంతరంగ మందు మనల్ని యూదుల్గా మార్చుకున్న దేవుడు మనం అందరము అంతరంగ మందు యూదులంగా లేక గల్జిల్ రాష్ట్ర పత్రికల ప్రకారంగా అబ్రాహా సంతానం లేక ఆత్మీయ ఇస్రాయల్ దేవుడు మార్చుకున్నాడు లేక దేవుని ఇస్రాయల్ గా దేవుని ప్రజగా మార్చుకున్నాడు మనకు పేరు అది మనకు ఆత్మీయ ఇస్రాయల్ లేక ఆత్మీయ యూదులం అని దేవుడు మనకు కానీ కొత్త పేరు అంటే ఏంది అంటే క్రైస్తవులా చాలా మంది పేరు అంటే క్రైస్తవులు కదా అని ని అపో కార్యంలో ఆ విషయం జ్ఞాపం చేసిండు క్రైస్తవులు అనే పేరు ప్రభు మనకు ఎప్పుడు పెట్టలే బైబుల్లో ఎక్కడ కూడా క్రిస్టియన్స్ అనే పదం లేదు ఒక అపోస్త కార్యంలోనే ఒక స్థలంలో అన్యులు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు అన్యులు ఎవరు ఆడుతున్నారు ఈ గుంపు ఎవరిది వీళ్ళు పాటలు పాడుకుంటా ఏమో చేస్తున్నారు వీళ్ళందరు ఎవరు అంటే వీడు క్రైస్తవులు అని అనిలు పిలుస్తున్నారు వాళ్ళను కాబట్టి క్రైస్తవులు పేరు దేవుని బిడ్డలకు పెట్టింది అనిలు దేవుడు కాదు దేవుని బిడ్డలు కూడా అసలే కాదు నీకు అర్థం అవుతుందా కాబట్టి క్రైస్తవులు అన్న పేరు క్రిస్టియన్ అనే పేరు ఒక అనిలు పెట్టిండు కానీ క్రిస్టియన్ పేరు నీకు లేదు నిన్ను అంతరంగ మందు యూదునుగా ఆ పేరు కృతక పేరు ఏంటంటే పాత శారీరకమైన జీవితం నుంచి నేను ఆత్మీయమైన జీవితాలకు తీసుకొచ్చినప్పుడు రక్షణకి తీసుకొచ్చినప్పుడు నువ్వు అంతరంగ మందు యూతంగా దేవుని ఇస్రాయల్ గా మార్చబడ్డావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి కృత పేరు వీళ్ళకి లేదు ఎప్పుడైతే నువ్వు పర మతపరమైన జీవితంలో జీవిస్తావో నీకు కృత ఉండదు అంటే నువ్వు యూదున్గా లేవు నువ్వు ఇంకా శరీరంగానే ఉన్నావు నువ్వు క్రైస్తవ చెప్పుకో ఏమని చెప్పుకో ఏ సంఘానికి సంబంధించిన కాదు నువ్వు ఇంకా శారీరకంగానే ఉన్నావు అన్న విషయాన్ని చూపిస్తున్నాడు ఎప్పుడైతే నువ్వు పాత జీవితంలోకి వెళ్ళి బయటకు వస్తావో అప్పుడు నీకు కృత పేరు ఆత్మీయ ఇస్రాయేల్ దేవుని ఇస్రాయేల్ లేక అంతరంగ ఆత్మీయ యూదుడుగా మార్చబడ్డవాడవు మార్చబడ్డదానవు అని నీకు పేరు పెడతాడు కాబట్టి గొప్ప జనానికి అప్పుడు కృత పేరు వస్తుంది అది ఇక్కడ మనం చూస్తున్నాం ఈ రెండవ అధ్యయనం పదిహేడవ వర్షంలో తెల్లరాతికి సంబంధించిన విషయము గంటసేపు మనం జరించినాం కొన్ని వారాల క్రితం దానికి ఎన్నో అద్భుతమైన అర్థము తెల్లరాయ్ అంటే దేనికి సంబంధించింది అని అడిగింది తెల్లరాయ్ అంటే టికెట్ టు హెవెన్ అని ఉంది జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో దాని తర్వాత తెల్లరాయ్ అంటే తీర్పు నుంచి విడుదల అని అర్థం నీకు విడుదల వచ్చింది నవ్ యువర్ ఫ్రీ అని అంటే ఒక టికెట్ ఇవ్వడం అనేది తెల్లరాత అంటే టికెట్ నీకు తీర్పు నుంచి విడుదల తర్వాత పరలోకానికి మార్గము సరళమైపోయింది దాని తర్వాత నీ చేతికి ఒక వాయిద్యాన్ని ఇస్తున్నాడు వీణ వీణను ఇంగ్లీష్ తెలుగు బైబుల్ తెలుగులైతే వీణనే ఉంది వాళ్ళందరూ వీణలు వాయిస్తుంది అక్కడ దేవుని సన్నిధిలో గొప్ప జనం వీణలు వాయిస్తున్నారు వీణ అంటే ఇంగ్లీష్ లో హార్ హార్ప్ అంటే తీగలు గల వాయిద్యం తీగలు అంటే తెలుసు కదా మీకు తీగలు ఉంటాయి వాటికి వాయిన్స్ అప్పుడు దాన్ని ఇంగ్లీష్లో హార్ పట్టారు కాబట్టి వాళ్ళందరికీ హార్ప్ ఇస్తున్నాడు దేవుడు ఎప్పుడైతే వీళ్ళు పర్లవ రాజ్యాంగలో అడుగు అప్పుడు వాళ్ళకి వాయిద్యాలు ప్రభు క్రొత్త పాట ఇస్తున్నాడు వాళ్ళకి పాడడానికి అవన్నీ విషయాలు మనం దాన్ని ధర్నించడం వరం దాని తర్వాత ఆ క్రొత్త పేరు దేనికి సంబంధించిన చూడండి అది పొందిన వారికే కాని మరి ఎవరికి తెలియదు ఆ తెలియదు ఈరోజు కూడా తెలియదు క్రైస్తవులకు క్రొత్త పేరు ఏంటంటే క్రైస్తవులు చెప్పుకుంటాడు కానీ కాదు నువ్వు చర్చి పేరుగా పెట్టుకుంటావు నేను బ్యాప్టిస్ట్ నేను మెథరిస్ట్ నేను వెస్ట్లియన్ నేను హెబ్రోన్ సంబంధించిన వాడిని మెనరైట్ సంబంధించిన వాడిని అన్ని పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు అవి కానుషుల కల్పితాలు కృత పేరు దేనికి సంబంధించింది రక్షణ పొందిన వాడికి ఆత్మీయ ఈశాల్గా మార్చుకుంటున్నాడు కాబట్టి నీకు దేవుని ప్రజ అన్న పేరు పెడుతున్నాడు దేవుని సంతానం అబ్రహాంతంగా మార్చబడ్డవాడవు అని పేరు పెడుతున్నాడు కాబట్టి కృత పేరు దానికి సంబంధించింది రక్షణ సంబంధించింది దాని తర్వాతనే గొప్ప జనం గ్రహించగలుగుతున్నారు అంతవరకు వాళ్ళకి కృత పేరు లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ జనిస్తున్నాం దాంతో మనము ఆ యొక్క గొప్ప జనం సంబంధించిన బోధని ముగిస్తున్నాము కానీ ఎందుకు ఈరోజు ప్రభు వీళ్ళు గ్రహించని స్థితిలో ఉన్నారన్నప్పుడు ప్రభు నాకు ఈ ఒక వాక్యం చూపిస్తున్నాడు ఎందుకు వీళ్ళు గ్రహించలేదు మనం ఎందుకు ఇంతగా ప్రయాసపడుతున్నాం వీటన్నిటినీ చెప్పడానికి వాళ్ళకి ఎక్కడ పోయినా కానీ ఏ సంఘంలో పోయినా కానీ నేను నేను వెనక ముందు ఆలోచించను ఇవి చెప్పాలని ఎందుకంటే మళ్ళా అవకాశం నాకు దొరకదు రకరకాల సంఘాలలో పిలుస్తూ ఉంటారు ఆదివారాలు పోయిన ఆదివారం ఎక్కడ పిలలేదు ఒక సంఘంలో పిలిచారు కానీ కన్ఫర్మ్ చేయలేదు శనివారం వరకు కన్ఫర్మ్ చేస్తే ఆదివారం వెళ్ళిపోతాను శనివారం సాయంత్రం చేయలేదు ఆదివారం పొద్దుపూరు చేయలేదు వాళ్ళు ఫోన్ అంటే వాళ్ళ ప్లాన్ వేరేగా ఉందన్నట్టు కానీ చూడండి ఆ దొరికిన అవకాశం మటుకు మనం పెట్టుకోవడానికి వెళ్లేదు అక్కడ ఏదో పోయి ముస్లమ్మ వచ్చట్లే చెప్పేది లేదు మనము మనుషుల కల్పితాల బోధలు అవసరమే లేదు మనకి దేవుడు మనకి ఇచ్చిన యొక్క వాక్యాన్ని అనే అక్కడ చెప్పాల్సింది అంతే ఎందుకంటే ఆ రోజుకి ఆ అవకాశం వాళ్ళకి దేవుడు నేను ఆ రీతిగా వాడుకుంటాడు ఆ రోజు వాళ్ళకి ఆ బోధ వెళ్ళిపోవాలా ఆ వాక్యం వెళ్ళిపోవాలి వాళ్ళకి మనం మటుకు నిర్లక్ష్యం చేయడానికి వెళ్లేదు ఎటువంటి అవకాశం వచ్చినా వెళ్ళిపోవాల్సిందే వాటిని ప్రకటించి రావాల్సిందే అది మన బాధ్యత శిష్యులకు చెప్పిన విధానం కూడా అదే కదా మీరు పోండి ఏ పట్టణానికి వెళ్తారో పోండి అక్కడ పోయి చెప్పండి వాక్యం వాళ్ళు వాళ్ళు స్వీకరిస్తే వాళ్ళకి రక్షణ వాళ్ళు స్వీకరించకపోతే మీ చెప్పుల దూలి అక్కడ దుల్చేసుకుని మీరు తిరిగి వచ్చాడు అన్నట్టు బాధ్యత అది నువ్వు దుల్చేస్తే నీకు ఇంకా లెక్కలేదు నువ్వు లెక్క చెప్పనవసరం లేదు వాళ్ళ లెక్క వాళ్ళే చెప్పుకుంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి నువ్వు ఎక్కడ పోయినా గానీ నువ్వు మటుకు ఈ విషయం త్వర త్వరగా చెప్పాక తప్పదు ఇంక ఇంతకాలం మనం ఈ రీతి కూడా తెలియదు అమాంతంగా చూడండి ఎవరు గురితెరిగిన సమయంలో జలప్రాల వచ్చి వారిని అందరినీ కొనిపోయింది కాబట్టి ఏ క్షణంలో ఈ సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అవుతుంది ఎందుకంటే ఈ నాలుగు గుర్రములు ఏమంటున్నాయి అంటే మేము ఈ లోకమంతా తిరిగొచ్చినాం అంతా నిమ్మలంగా ఉన్నది అని చెప్తున్నాయి అంటే మనుషులు అనుకుంటున్నారు అంతా నిమ్మలంగా ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ గుంపులే కదా లోపల ఉన్న గుంపులే ఏమంటే ఏం లేదు ప్రభు మమ్మల్ని సంపూర్ణంగా ఆశ్రయించండి అంత సమృద్ధిగా ఉంది ప్రభు అంత అంత సమాధానంగా ఉంది అంత నిమ్మలంగా ఉంది అని అనుకుంటున్నారు వాళ్ళు అప్పుడే ప్రభు మత్స్సు వార్త ఇరవై అధ్యాయంలో ఎవడు గురి సమయంలో అంత నిమ్మలంగా ఉంది అనుకుంటున్నారు పెళ్లికిచ్చుకో పెళ్లిళ్ళు చేసుకునొచ్చు పెళ్లికిచ్చు ఇండ్లు కట్టుకునొచ్చు నాటుచ్చు అమ్ముచ్చు కొనుచు అంటే యథావిధిగా అంతా జరిగిపోతుంది అనుకుంటున్నారు కానీ ఎవడు గుర్తెరిగిన సమయంలో జలప్రెలం వచ్చి వారిని అందరినీ కొనిపోయింది అందర్నీ కొనిపోయింది ఎక్కడికి కొనిపోయింది కొనిపోయాను జలప్రెం వాళ్ళని కొనిపోయాను కొనిపోయాను ఎక్కడికి తీసుకుపోయింది శాశ్వతంగా తీసుకుపోయింది లేబర్ కొనిపోయిందంటే పైకి తీసుకుపోయింది అంటారు వీళ్ళు ఎవరు ఎత్తపడ సంఘం అంటారు మరి అంత తేటగా అక్కడ జలము వాళ్ళని కొనిపోయానంటే నువ్వు పైకి పోయినట్టయింది వాళ్ళు మధ్యాకర్షణ పోయినాన్ని ఎట్లా నువ్వు చెప్తావు అది అవధ అంత తేటగా మన ప్రభు నోటిదారని చెప్పి జలప్రళయం వచ్చి వారిని అందరినీ కొనిపోయేను అలాగున మనుషుకుమ ఉండు అన్నాడు దాని తర్వాత ఆ దినమునా అన్నాడు అంటే జలప్రలయం దినం ఎట్లుడను అని రాకడ దినం ఆ దినమున పొలం పండ్లో వాళ్ళలో ఒకడు కొనిపోబడును ఒకడు విడబడును తిరిగట్టు రాళ్ళను స్త్రీలలో ఒక స్త్రీ కొనిపోబడును ఒక స్త్రీ విడబడును అన్నాడు ఆ ఒక్క ముక్క బయటికి తీసి ఇది ఎతవళ సంగంతి పోదా అనేసి రుబ్బేశ్వరి ప్రపంచమంతట దాని మీద అంత తేటగా ఉందే జలము వారిని అందరినీ కొనిపోయినప్పుడు ఆ వాక్యం ఆ వచనం తర్వాతనే కదా ఈ వచనం ఉంది ఒకడు కొనిపోబడును ఒకడు విడబడును అంటే కొనిపోబడ్డవాడు పరిశుద్ధుడు విడబడ్డవాడు పాపి నువ్వు చెప్తుంటే మన ప్రవేమంటున్నాడు కొనిపోబడ్డవాడు పాపి విడవబడ్డవాడు పరిశుద్ధుడు అంటే ను రివర్స్ చేస్తున్నావు అంటే సైతాన్ బుద్ధి కదా అది సైతన్ వాక్యాన్ని ఉల్టా చేస్తూ ఉంటాడు ఎప్పుడు రాక్చర్కల్ట్ బోధకులు అట్లా వాడుకున్నాడు కాబట్టి వాళ్ళ దేవుని ఉందా దయ్యం ఉందా చెప్తే వినలేరు వాళ్ళు వాళ్ళు భరించలేరు ఈ వాక్యాలు కానీ వాది పెద్ద గుంపు అది చాలా పెద్ద గుంపు కదా సర్పం తెలు చాలా పవర్ఫుల్ గుంపది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ వాక్యాలు భరించలేరు మనము ఇంత గట్టిగా చెప్పలేం వాళ్ళకి వాళ్ళు తను చెప్తే వాళ్ళు తను మనం కొట్టడ తెచ్చుకోవాల్సినట్టే అంతే వాళ్ళందరూ ఒక్కగా జమ అయిపోతారు జమ అయిపోయి మనల్ని పోలీస్ స్టేషన్లకు అప్పగిస్తారు మన మీద కేసులు వేస్తారు త్వరలో అంటే మీకు చెప్తున్నాను నేను త్వరలో అంటే మీరు నిజంగా కేసుల అన్నింటికి భయపడతారు ఏమని మనం ఎవరి పేర్లు తీసుకోవద్దు జాగ్రత్త మీరు ఏదైనా చర్చి పేర్లు ఎవరైనా పేర్లు తీసుకుంటే పరువు మీద మీ మీద కేసులు ఈ వాక్యం విన్నవాడు మా చర్చిని ఎట్లా చెప్తావు అనేసి వాడు కేసేస్తాడు ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలు ముఖ్యంగా శిష్యులు ఈ రీతిగా సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళ మీద కేసులు వేసేరు ఆ పుస్తక దగ్గర వీళ్ళు నిలబడాల్సి వచ్చింది పౌరులు నిలబడాల్సి వచ్చింది పేతులు నిలవాల్సి వచ్చింది శిష్యులు నిలబడ్డారు మూడు మంది రకరకాల దేశాలలో రకరకాల పట్టణాలలో అట్లనే జరిగింది వాళ్ళకి ఒక స్థలంలో పౌలు పట్టబడినప్పుడు ఆ న్యాయధిపతి తీసుకొచ్చినప్పుడు న్యాయధిపతికి ఏమర్థం కాదు వీళ్ళు పిచ్చర్లు నీళ్ళు ఏం మాట్లాడుతారో అర్థం కావట్లేదు అంటారు మన ప్రభుని అప్పగించినప్పుడు కూడా అట్లా జరిగింది ఆయన మీద కేసు రుదినరు ఈ మన కాలంలో చెప్పాలంటే ఆయన మీద అబద్ద సాక్ష్యం పలికినరు కదా వీడు దేవదూషకుడు వీడు మూడు రోజులలో ఇది కుల ఈ మందిరాన్ని తిరిగి లేపుతా అన్నాడు ఇట్లన్నీ అబద్దాలు చెప్పింది వీడు దేవుని కుమారుడంటా అని ఆయన మీద నిందలు మొప్పారు అక్కడ న్యాయం జరుగుతుంది ఆ న్యాయాధిపతికి ఏం అర్థం కాలేదు ఎవరైనా పిలాతు పిలాతికి ఏం అర్థం కావట్లేదు అరే మీరు ఏం పిచ్చి మాట్లాడుతారు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నాకు ఏం తప్పు అనిపిస్తలేదు నీకెట్లా తప్ప అనిపిస్తుంది అదే జరుగుతుంది మన కాలంలో ఎందుకంటే మనము జాగ్రత్తగా ఉండాలి ఈ వాక్యాలు చెప్తాడు మీరు కూడా జోష్లో దేవుని ఆత్మ మీ మీద ఉందనేసి పేర్లు తీసుకొని చర్చిల పేర్లు పాస్టర్ల పేర్లు తీసుకొని ఎప్పుడు ఈ వాక్యం చెప్పద్దు ఎక్కడ కూడా మీరు చెప్పండి కానీ వాళ్ళ పేర్లు తీసుకొని చెప్తే డైరెక్ట్ గా ఎవిడెన్స్ ఉంటాయి రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడ రికార్డింగ్స్ చేస్తే ఇంకా కష్టం మీకు నేను అందుకే చాలా జాగ్రత్తగా రేపు ఏం చేస్తాను అన్ని ఎడిట్ చేస్తాను ఎడిట్ చేసి పేర్లు ఏమైనా ఉన్నాయో తీసేస్తాను చర్చలు అప్పుడప్పుడు వస్తుంటాయి మనకి వాక్యం చెప్తాడు పేర్లు ఊర్లు సంఘాలు వాటి పేరు అవన్నీ డిలీట్ చేస్తాయి ఎందుకంటే వాడు అది ఎవిడెన్స్ దాకా తీసుకుని మన మీద కేసేస్తాడు అప్పుడు హైదరాబాద్ కోర్టు పోవాల్సి వస్తుంది మీరు సివిల్ కోర్టుకి ఆ సివిల్ కోర్టు జడ్జు అంటాడు అయి మీరు ఏం పిచ్చోళ్ళరో మీరు ఏం క్రిస్టియన్స్ నాకు అర్థం కాదు క్రిస్టియన్స్ క్రిస్యకుంటున్నారు మాకేం అర్థం కావట్లేదు అనేసి ఏం చేస్తాంటే మీరు మీరు కొట్టుకుని పోండి సావండి అని వదిలేస్తాడు అదే జరిగింది పిలాత విషయంలో మన ప్రభు విషయంలో జరిగింది అదే పౌల విషయంలో జరిగింది అదే స్టెఫ్లిన్ విషయంలో జరిగింది అదే అప్పుడు ఏం చేస్తారంటే మనల్ని మళ్ళా సర్పాలకు అప్పగిస్తారు అప్పుడు వాళ్ళు మనం కొట్టడము ఏదో రీతిగా చంపడం జరుగుతుంది సరే రాళ్లతో కొట్టరు ఈరోజు ఇంకేం ఇంకేం ఏ రీతి కొట్టామో కాటి మనం జాగ్రత్తగా ఉండాలా ఈ విషయాలలో నీకు ఇవన్నీ బయలుపరచబడ్డాయి ఎందుకంటే సర్పములతో తెల్లతో నువ్వు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళు మారాలి ఆల్రెడీ ఎందుకంటే ప్రభే చెప్పిండు వాళ్ళ గురించి మీరు సుమ్ కొట్టిన మీరు ఏ రీతిగా పర్వరాజ్యానికి ప్రవేశించరు వెళ్లే వాడిని వెళ్ళనియర్ చెప్పండి పాస్టర్స్ గురించి అన్నాడు మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లరు పర్వరాజానికి వెళ్లేవాడిని అడ్డగిస్తున్నారు మీరు అన్నాడు ఎందుకంటే ఆయన హృదయం ఆ వెళ్లే మీద ఉంది అంటే గొప్ప జనం మీద ఉంది గొప్ప జనాన్ని వాళ్ళు అడ్డగిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ముందు నిలబడ్డారు పంక్తులలో ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుని వెంబడించకుండా వాళ్ళు అడ్డగిస్తా ఉంటారు మన ప్రభు తెల్లని గుర్రం మీద పోతా ఉన్నాడు ఈ లోకంలో ఆయన మనం వెంబడించాలా కానీ గొప్ప జనము ఎర్రని గురాలను వెంబడిస్తుంది చుక్కలు చుక్కలు గల గురాలను వెంబడిస్తుంది మతపరమైన జీవితంలో అదే ఉంటది సర్పంలోనే తెలియని వెంబలిస్తుంటది ఎప్పుడు వాళ్ళతో సహవాసం కలిగి ఉంది కాబట్టి వాళ్ళని విడిచిపెట్టదు అది కానీ ఎప్పుడైతే ఈ సత్యాలన్నీ తెలుసుకుని విడిచిపెట్టే సమయానికి సిద్ధపడుతుందో అప్పుడు వాళ్ళ మెడల మీద కత్తులుంటాయన్న విషయాన్ని మనము ఎన్నో ఇక్కడ ధ్యానించినాం ఎందుకు ప్రభు మీరు దాన్ని చూడలేని స్థితిలో ఉన్నారంటే కొరెతులు రాసిన పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపనం చేసిన చూడండి ఒకసారి కొరింతలు రాసిన రెండవ పత్రిక కొరింతలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయము ఎందుకు ఈ మన్న మరుగు చేయబడింది అన్నప్పుడు అక్కడ చూపిస్తాడు మూడవ అక్షరంలో మా సువార్త మరుగు చేయబడిన ఇడలా నశించున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది ఎందుకు ఇది మరుగు చేయబడింది గొప్ప జనం పట్ల ఇంతకాలం ఎందుకు మరుగు చేయబడ్డదంటే దాచిపెట్టబడింది రహస్యంగా మన సువార్త మన ప్రభు సువార్త మరుగు చేయబడినది ఎవరి పట్ల నశించిన వారి పట్నే సర్పములు తేళ్లు అవి ఎప్పుడు ఈ వాక్యని గ్రహించలేవు గొప్ప జనం గురించి చూడండి నాలుగవ వస్త్రం ఏమిది దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త కాబట్టి దేవుని వాక్యము మన ప్రభు యొక్క మహిమను చూపిస్తుంది ప్రకాశము వారికి ప్రకాశింపనీయకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మరో నేత్రంలకు గుడ్డితనము కలిగజేసి ఉన్నాడు కాబట్టి ఎందుకు ఈ మూడు గుంపులు మన ప్రభు యొక్క మహిమని సువార్తలో ఉన్న మహిమని చూడలేని స్థితిలో ఉన్నాయి అంటే ఈ వాక్యంలోని మరుగైన ఈ మర్ణాన్ని ఎందుకు వాళ్ళు చూడలేని స్థితిలో ఉన్నారంటే ఈ లోకపు దేవత అంటే ఈ యుగ దేవత అంటే గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఇంగ్లీష్ లో గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ అని అంటే ఈ కాలపు దేవత అంటే ఈ లోకంలో దేవత అంటే సైతాన్ సైతాను వారికి గుడితనం కల్పించింది ఈ యుగ దేవత ఈ యుగ సంబంధమైన దేవత ఉంది అక్కడ కదా తెలుగు బైబుల్లో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతములకు గుడితనము కలిగజేసి ఉన్నాడు చూడండి చాలా మంది అంటారు ఈ వాక్యము అరులకు సంబంధించింది కాదా బైబుల్లో ఉన్న ఏ వాక్యం కూడా అరులకు సంబంధించింది కాదు మీరు ఈ విషయం తీర్మానించుకోండి బైబిల్ కేవలం దేవుని బిడల కోరికే రాయబడింది వాళ్ళకి అవసరమే లేదు ఇది ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకునేది రక్షణ పొందిన వాడికే బైబుల్ ఒక ఆయన అంటున్నాడు బైబుల్ ఫుల్ ఫామ్ ఏదో తెలుసా నాకు తెలియదు అన్న బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ అర్త్ అంటున్నాడు అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్ ఈ భూమిని విడిచిపెట్టక నీకు ఇవన్నీ కొన్ని నియమాలు రాయబడ్డ ఈ పుస్తకంలో ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు ఆ నియమాలు పాటించాలా అని ఆశ పెడుతున్నాడు ఆయన కరెక్టే ఇవి అనిల కొరకు కాదు రాయబడ్డాయి నీ కొరకు నా కొరకు రాయబడ్డాయి కాబట్టి నువ్వే వాడిని జాగ్రత్తగా తీసుకోవాలా ఈ యుగ దేవత ఎవరికి గుడితనం కల్పిస్తుంది వానికి గుడితనం అవసరం లేదు ఎందుకంటే వాడు చూడకుండా చూడడు ఇవి వానికి గుడ్డితనం కూడా తెలియదు గుడ్డిగా ఉన్నా గానీ ఇవి అవసరం లేదు వాడికి వాడు ఎందుకంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు వాడు మనం ధర్మశాస్త్రం లోపల ఉన్నాం మనల్ని చూడనీయకుండా వాడు గుడితనం కల్పిస్తున్నాడు గొప్ప జనం ఎందుకు ఈ వాక్యాలు అర్థం చేసుకునే స్థితిలో ఇంతగా ప్రయాసంతో మనం చూస్తున్నాం కంటే యుగ దేవత వారికి గుడితనం కల్పించింది కానీ మనం మట్టుకో ఈ మరుగైన మన్నాను మనకు దేవుడు బయలుపరచండు ముందుగానే కానీ గొప్ప జనం ఎప్పుడు ఈ మన్నాని గ్రహించగలుగుతుంది శ్రమల కాలంలోనే అప్పుడు వారి జీవితాన్ని క్రొత్తగా సమర్పించుకుంటారు అప్పుడు వాళ్ళకి క్రొత్త పేరు ఇస్తున్నాడు అంతవరకు లేదు వాళ్ళ క్రొత్త పేరు ఈరోజు లేదు వాళ్ళకి వాళ్ళు ఇంకా రక్షణ పొందనే జీవితంలోనే ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు హతసాక్షులు అవుతున్నారో అప్పుడు వాళ్ళ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని అప్పుడు క్రొత్త పేరు పొందుకుంటున్నారో అప్పుడు మరుగైన మనాన్ని అప్పుడు పొందుకుంటున్నారు అంతవరకు పొందుకోలేదు వాళ్ళు వాళ్ళ కాలం అంతా వృధా అయిపోతుంది ఎట్లా సర్పంలో తేళ్లు అవి గ్రహించలేము ఎందుకంటే ప్రవ్వా నీ నామంలో మేము ప్రవచించలేదా రోగుల స్వస్థపరచే మీరు ఎవరో నాకు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ మరుగైన మనాన్ని రుచి చూడలే నాకంతా తెలుసులే అని వాళ్ళ కళ్లు మూసేసుకున్నారు వాళ్ళ హృదయాలు మూసేసుకున్నారు యుగ దేవతకి వాళ్ళని సమర్పించుకున్నారు వాళ్ళు ఇంకా శారీరకంగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవి చూడలేసిన అందుకే ప్రభు ముందుగా చెప్పింది ప్రవ్వా ప్రవ్వా అను పిలిచి ప్రతివాడు పర్లవరాజల్లో ప్రవేశించలేడు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే కాబట్టి మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళ లాగను అలా ప్రభ చిత్తాన్ని తండ్రి చిత్తం ఏంది ఎదువైన నా ప్రియకుమారుడు ఈయన మాటలు గైకొనుడి ఆయన చిత్తం మన ప్రభువు మాటలని గైకొని వాటి ప్రకారం మనం అదే ప్రభు చిత్తం కొలు శివరాష్ట్ర పత్రిక మొదటాడు ప్రభు జ్ఞానమందు వరదలుట దేవుని చిత్తం కాబట్టి మన ప్రభుకి సంబంధించిన విషయాలను మనం నేర్చుకోవడంలో అందులో వరదలడంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం కానీ మన ప్రభు జ్ఞానం మీకు తెలిసిన విషయమే కదా అనేకలకు పై నీతి రాజ్యాన్ని మనం ప్రకటించాలా అందుకొరికే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు సరే ఇంకొక ఫైవ్ మినిట్స్ లో మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించక ముందు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము ఒక వచన ధ్యానించి మనం ఈ యొక్క ఈ రోజుకి వాక్యాన్ని ముగించుకున్నాం ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచనం మూడు నాలుగు రెండు వర్షాలు చూస్తాం గ్రంథపు ముద్రలు దాని కాలంలో దాని దర్శనాల నువ్వు చూసిన ఈ దర్శనాల రాయబడ్డ గ్రంథములని ముద్రించుము అని దేవుడు చెప్పి మనం చూసినాం ఆ వ్యాఖ్యాన్ని ఒక రోజు మన ఇక్కడ దాని కాలంలో ముద్రించబడ్డ ఆ గ్రంథములు పర్ణ గ్రంథంకి వచ్చినప్పటికీ విప్పబడుతున్నాయి ఎవరు విప్పుతారు అంటే మన ప్రభు తప్ప ఎవరు విప్పరు అంటే దానియుల కాలంలో ఉన్న దర్శనాలు నెరవేరాలా అంటే ఆ గ్రంథాలు విప్పడం అంటే అవి విప్పుతనే చూడగలం కాబట్టి దాని కాలంలో ముద్రించబడ్డ గ్రంథాలు విప్పినవాడు మన ప్రభు అన్న విషయం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి మూడవ వర్షంలో ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు అంటే గ్రంథంలోని ముద్రలను విప్పినప్పుడు ఇంగ్లీష్ లో సీల్స్ అంటాం సెకండ్ సీల్ ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట మనం జనిచ్చాం తర్వాత జనిస్తాం కానీ చూడండి రెండవ జీవి రమ్ము అని పిలిచినప్పుడు ఏం జరిగింది అప్పుడు ఎర్రనిదైన వేరే ఒక గుర్రము బయలువెళ్ళను జకడే గ్రంథము మొదటి అధ్యాయంలో అవి ఒక జగన్ నిలబడ్డాయి ప్రణవ గ్రంథము ఆరవ అధ్యాయంకి వచ్చినప్పటికీ అవి బయలుదేరినాయి ఇదొకటి మీరు జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి అవి బయలుదేరినై లోకమంతట అక్కడనేమో లోకమంతా తిరిగి వచ్చి నిలబడ్డాయి అద్యూషనం ఒకరోజు వాక్యం ఇక్కడ మొదట అధ్యాయంలో అవి లోకమంతా తిరిగి వచ్చి అంత నిమ్మలంగా ఉన్నాయి అని అనుకుంటున్నాయి కానీ ఇక్కడికి ఇక్కడికి వచ్చేటప్పటికి అవి మళ్ళా బయలుదేరినాయి ఎందుకు బయలుదేరిన చూడండి ఇప్పుడు మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను మరియు ఆయనకు ఒక పెద్ద ఖడ్గము ఇయబడను దుష్టునికి సంబంధించిన విషయము కాబట్టి ఎరుపు అనేది దీనికి సంబంధించి సర్పములకు సాదృశ్యం ఎందుకంటే ఎరుపు అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎరుపు ఏదోము లేక ఏషావు ఏషావు ఎరని కాబట్టి ఎరుపు అనేది జేమ్స్టాంగ్ నంబర్స్ మనం చూస్తే రెడ్ అన్నప్పుడు అది ఏషావుకి సాదృషంగా ఉందని చెప్తాడు కానీ ఆదాము అంటే కూడా ఎరిపే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ఒక మనం చూసినాం ఆదాము అంటే కూడా ఇంగ్లీష్ లో జేమ్స్ట్రాంగ్ నంబర్స్ రెడ్ అని అంటే ఆదాము కూడా ఎర్పు అంటే ఎరనివాడు అనర్థం అదే రీతిగా కయ్యను కూడా ఎరనివాడే తొలి చెప్పాలంటే అంటే శారీరకంగా ఉండే వాళ్ళందరూ ఎరని వాళ్ళు అనర్థం లేక ఈ లోకాతిక జీవించే వాళ్ళు లోకాన్ని సంపాదించుకునే వాళ్ళు అంతా ఎర్రని వాళ్ళు లోకం తట్టు గుంజుకుండే వాళ్ళు వీళ్ళందరూ అన్న విషయాన్ని చూస్తున్నాం కాబట్టి ఎర్రగుర్రానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానించాలంటే ఈ యొక్క ఆరవ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఇది సర్పములకు సాదృశ్యం ఎరుపు అనేది సర్పంలకు సాదృశ్యం నలుపు అనేది తేళ్లకు సాదృశ్యం అవి రాసుకోవాలి మీరు ఎక్కడన్నా నల్లగుర్రానికి మనం వచ్చేవారం అటు వచ్చే వారం ఎందుకంటే ఈ రోజు టైం అయిపోయింది నల్లగురానికి వచ్చినప్పటికీ మనము నల్లగుర్రము తేలక సాదృష్టం అవి ఏ రీతి ఉంటే వాటి గుణగణం మనం నేర్చుకోవాలి ఎందుకంటే అందులో అనిలు కూడా జమ అవుతారు నల్లని గుర్రంలో కూడా జమ అవుతారు పోకిరోళ్ళు అంటే గుండాలు పోలీస్ సిస్టము న్యాయ విధానము అవన్నీ జమ అయిపోతాయి మతపరమైన అధికారులు అంటే యాచకులు కాకుండా యాచకుల దగ్గర అధికారులు ఉంటారు వాళ్ళని ఏమంటారు మీరు ఎల్డర్స్ అంటారు ఇంగ్లీష్లో లేక పెద్దవాళ్ళు పెద్ద మనుషులు అంటారు చూసినరా పెద్ద మనుషులు యాచకుల దగ్గర పెద్ద మనుషులు వీళ్ళు వీళ్ళన్ని పనులన్నీ చేసేవాళ్ళు వీళ్ళు యాచకులు చెప్పే పనులన్నీ చేసేవాళ్ళు వీళ్ళందరు వీళ్ళు యాజకులకి అంటుకొని జీవిస్తా ఉంటారు ఒక రకంగా యాచకులకు సామాన్య ప్రజలకు మధ్యలో ఉండే వీళ్ళు సామాన్య ప్రజల పక్షంగా యాజకులతో మాట్లాడే వాళ్ళు యాచకుల సామాన్య ప్రజలకు చెప్పేవాళ్ళు వీళ్ళని ఎల్డర్స్ అంటారు వీళ్ళని అదే రీతిగా యాజకులు ఏం చెప్తే ఆ పని చేసేవాళ్ళు వీళ్ళు ఎందుకంటే యాజకులు దేవుని ప్రతినిధులు దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు కాబట్టి యాచకులు ఏం చెప్తే మనం అది చేయాలా వాళ్ళు చంపమంటే కూడా చేసి చంపుతారు ఎందుకంటే మీకు చూపిస్తే వాక్యం నేను చంపేవాళ్ళు అనుకుంటారు దేవుని సేవ చేస్తున్నాడు అనుకుంటారు అని ఉంది వాక్యం కాని మన ప్రభు చంపితే అట్లా అనుకున్నారు కదా యాజకులు వీడు దేవదూషణ చేస్తుండడు వీడిని నిర్మూలిస్తే మన దేవుని సాక్షాన్ని కాపాడబడతా అనుకున్నారు వాళ్ళు కానీ వాళ్ళు తెలియకుండా దేవుణ్ణే గ్రహించలేసి ఇస్తున్నారు అందుకే రౌల రాష్ట్ర పత్రిక మొదటి మనం వాళ్ళు సృష్టికర్తని గ్రహించలేక ఉన్నారు వాళ్ళు కాబట్టి సృష్టికర్తని వాళ్ళు ఏ రీతిగా హింసించు గ్రహించలేదు ఎందుకంటే యుగ దేవత గుడితనం కల్పించదు వాళ్ళకి కాల ప్రతి కాలంలో ఈ యుగ దేవత వాళ్ళ గుడితనం ఈ రోజుకు కూడా వాళ్ళు అదే నిద్రలో ఉన్నారనే శ్రీ పౌలు అంటారు రౌముల రాష్ట్ర పత్రికలో ఈ రోజుకు కూడా వాళ్ళు అదే నిద్రలో ఉన్నారు ఆ గుడితనం నిద్రలో దుష్టుని గుడ్డితనం అనే నిద్రలో వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా కానీ అది రివర్స్ అయి గొప్పతనం మీదకి వస్తుందన్న విషయము గ్రహించలేదు క్రైస్తవ చిత్తం ఈరోజు గుడ్డితనము క్రైస్తవులకి కలుగుతుంది వాళ్ళు ఇవి ఎప్పటికి చూడలేరు ఎప్పుడు వీటిని ధ్యానించాలా వాళ్ళు ఇంతగా మనం ధ్యానిస్తున్నాం ఇన్ని గంటలు గంటలు వాళ్ళు ఎప్పుడు ధ్యానించాలా ఒక ఆదివారం అర్ధ గంట సేపు వాక్యాన్ని ధ్యానిస్తారు ఏం ధ్యానిస్తారు దాని తర్వాత బలం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు అంతే వాళ్ళ కాలం కేవలం ఆదివారం ఒక అర్ధ గంట సేపు బాక్యం తెస్తారు ఇంత దీర్ఘంగా వాటిని ఎప్పుడు వాళ్ళు పరిశీలించాలా అందుకే మరి ఆ ఉత్తమమైనది ఎన్నుకున్నది ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు మనం కూడా ఆ రీతిగా ఉత్తమమైన ఎన్నుకోవాలా సరే ఇక్కడ ఒకటి మనం చూస్తున్నాము ఆయన ఒక పెద్ద ఆయనకు ఒక పెద్ద ఖడ్గం ఇవ్వడును కాబట్టి ఖడ్గం బయలుదేరుతుంది అన్న విషయం జ్ఞాపకం చేస్తుంది ఈ ఎర్ర గుర్రానికి దాని మీద ఉన్న రౌతికి పెద్ద ఖడ్గం ఇవ్వబడింది పెద్ద ఘడ్గం అంటే ఏది పెద్ద చిన్న ఖడ్గమే ఖడ్గం ఖడ్గమే అనొచ్చు కదా మీరు పెద్ద ఖడ్గం అని ఎందుకు అంటున్నాడు అంటే చాలా పెద్దగా ఉంటుంది అంత పెద్ద కత్తి ఇస్తే మన అర్థం పెద్ద ఖడ్గం అంటే మనం అర్థం తీసుకోవాలి పెద్దది అంటే బాహటంగా కనిపించేది అని అర్థం కాబట్టి ప్రపంచం అంతటా నెరవేరేది అర్థం కాబట్టి ప్రపంచమంతట ఈ ఖడ్గము వారి వెంట బయలుదేరుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే తర్వాత ఈ సర్పములు వెంట కట్గం పోతుందని మనము కొంతకాలం క్రింద ధ్యానించినాం చాలా సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికీ ఏహెచ్కే గ్రంథంలో మనం ధ్యానించినాం కదా ఎక్కడ ధ్యానించినాము ఏ గ్రంథంలో కూడా ధ్యానించినాము మనం ఏహెచ్కేలు వెంట్రుగలకు సంబంధించిన బోధ మూడు భాగాలు విభజిస్తాడు ఆయన తల తల్ల గడ్డ అంతా కట్ చేసుకుని వాటిని మూడు భాగాలుగా విభజించుకోమని చెప్తాడు నాలుగవ భాగంని నీ చంగున ముడివేసుకుంటాడు ఆ మూడవ భాగంని గాలికి విసిరి దాని వెనకలా కడ్గని ఖడ్గాని పంపిస్తా ఉంటాడు అవన్నీ ఆత్మీయ శిక్షణాలు మనం అక్కడ ఉంటాయి మటపు గుండు వాక్య మీకు అన్ని తెలుస్తాయి అక్కడ మటపు గుండు వాక్యాలను చూస్తే మీకు ఇవన్నీ తిరిగి కనిపిస్తూ ఉంటాయి తేటగా అక్కడ కాబట్టి ఇక్కడ ఖడ్గము పెద్దని పెద్ద ఖడ్గం అంటే అదార్థం అంటే బాహాటంగా ప్రపంచం అంతటా గొప్పజనం వెనుకల ఖడ్గం పోతుంది సర్పంలు వాళ్ళని కాటేస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంది కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు మనం వచ్చేవారని అనిస్తాం ముఖ్యంగా ఎర్రగురానికి సంబంధించిన బోధ అర్థం చేసుకోవాలంటే ఉపధ్య మొత్తం చదివేసేయండి ఒకటే అధ్యాయం మొత్తం చదివేసేయండి ఒకటే అధ్యాయం కాబట్టి సునాసంగా చదవచ్చు మీరు ఆ చదివేసి వస్తే ముఖ్యంగా మొదటి అధ్యాయము ఏడవ వచనం ధ్యానించండి మీరు రాసుకోండి అది ఉపధ్య మొదటి అధ్యాయము ఏడవ వచనం ధ్యానించి తర్వాత అంత ధ్యానించండి అధ్యాయం అంత ధ్యానించండి వచ్చే వారం మనం ఈ వాక్యాలు తీసినప్పుడు మీకన్నీ ఏటా కనిపిస్తూ ఉంటాయి ఏడవ అధ్యాయంలో ఏమున్నది అన్న విషయాన్ని మీరు తెలుసుకుంటే ముఖ్యంగా ఏడవ అధ్యాయంలో ఏముందంటే సర్పంలన్నీ జమ అయిపోయి ఒక పెద్ద అసోసియేషన్ లాగా మారిపోతాయి అని ఉంది అక్కడ వాక్యం ప్రపంచమంతటా ఈ సర్పంలు ఒక ఒక అసోసియేషన్ లాగా తయారైపోయి గొప్ప జనం మీద పడతాయి అని ఉంది అక్కడ వాక్యం ఆ ధ్యానించడం కూడా మనం మీరు మట్టప్ప గుండు లేదు మీకు ఉపాధ్యాయు గురించి నేర్చుకోవాలని అనుకుంటే ఇంటర్నెట్ లో ఉన్న ఈ వ్యాఖ్యలలో పన్నెండు చిన్న ప్రవక్తలు అని ఒకటి ఉంది వాక్యం దగ్గర దగ్గర పన్నెండు ఎన్నున్నాయి పంతొమ్మిది ఉన్నాయి అనుకుంటా నాకు జ్ఞాపకం లేవు పన్నెండు చిన్న ప్రవక్తలకు సంబంధించిన ప్రవచనటీన్ వాల్యూమ్స్ అది పన్నెండు గంట లేక పంతొమ్మిది గంటల వాక్యము అంత ఉపాధ్యా మీదనే ఉపాధ్యాయుల ఉన్నది ఒకటే అధ్యాయము బైబల్ అంతట్లో ఆ ఒకటే అధ్యాయము పంతొమ్మిది గంటల వరకు పోయింది వాక్యం అంటే ఎరని సంబంధించిన వాక్యం మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఇక్కడ మళ్ళీ వచ్చేవరి నుంచి ఇంకా దీనిగా జన ధ్యానించబోతున్నాం కానీ ఎక్కువ సమయం మనం గడపనవసరం లేదు మీకు ఆ చిహ్నపరమైన విషయాలు సింబాలిక్స్ అవన్నీ అర్థమైపోతే చాల్మిక్ దాని తర్వాత మనం నల్లని గుణం వీటన్ని ధరించాక మళ్ళీ తిరిగి గొప్ప జనం ఎక్కడోగా మీకు దాని తర్వాత మనము దాని గ్రంథానికి వెళ్ళాలి కొంతకాలం నేను అనుకున్నాను మలాకి గ్రంథం ముగిస్తామేమో ఈ సంవత్సరం ఎండు వరకు అప్పుడేమైపోతుంది అంటే పాత మనం రీతిగా చెప్పాలంటే మలాకి గ్రంథం అయిపోతే పాత అయిపోయినట్లే మనం ఇంక డైరెక్ట్గా ప్రాణ గ్రంథానికి వెళ్ళిపోవాల్సిందే నేను అట్లా అనుకున్నాను కానీ దాని గ్రంథము ధ్యానించకుండా నువ్వు ప్రాణగ్రంథంకి ఎట్టపోతావు కోణానికి వీల్లేదు ఎందుకంటే దానిల గ్రంథంలో ఉన్నాయో ప్రాణ గ్రంథాలకు తెలివి వస్తూ ఉంటాయి కాబట్టి మనము జకరే గ్రంథాన్ని ముగించుకోవాలా దాని తర్వాత దాని గ్రంథానికి వెళ్ళిపోదాం దాని తర్వాత మాలకీ గ్రంథానికి వస్తాం తర్వాతనే ప్రాణ కాబట్టి సరే కొత్త సంవత్సరం అంటూ మనకేముంది కానీ టూ థౌజండ్ వస్తే ఒకవేళ మనము ప్రాణ ఆరంభించాల్సి వస్తుందేమో అది టైమింగ్ అయితేనేమో టూ సిక్స్టీన్ అంటే టైమింగ్ టూ జీరో వన్ సిక్స్ అనేది ఇయర్ కదా వన్ సిక్స్ అంటే కూడా సెవెన్ అంటే సైకిల్ కంప్లీషన్ కూడా అంటే సమాప్తమైన కూడా చెప్పుకోవచ్చు రీతిగా చెప్పాలంటే సరే నేను ఆ నంబర్స్ గురించి నేనేం మ్యాజిక్స్ ఏం మాట్లాడతలేను కానీ మన ప్రభు ఏ రీతిగా నడిపిస్తే మనం ఆ రీతిగా సిద్ధపడదాం నేర్చుకోవడానికి వీటన్నిటినీ ధ్యానించాలదర్ అన్నట్టు బ్రదర్ ఎన్నైనా ఉన్నాయి ఎట్లా జ్ఞాపకానికి వస్తలేదు బ్రదర్ ఎంత తింటున్నా అసలు ఎక్కడ జ్ఞాపకానికి వస్తే లేని అవును రావు జ్ఞాపకానికి ఇంకటి మనం మర్చిపోతా ఉంటాం అందుకే ఇట్లా రాసుకోవాలి పేపర్స్ మీద మీరు మీ ఓన్ భాషలో రాసుకోండి రాసుకొని అవి చూస్తున్నారు అప్పుడప్పుడు అప్పుడు రీసర్ అవుతా ఉంటాయి మైండ్లో లేకుంటే జ్ఞాపకానికి రావు మర్చిపోతావు నేను కూడా ఎన్ని ఇన్ని రాసుకుంటాను ఇప్పుడు ఈరోజు నేను ఎన్ని పేజులు రాసుకున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పేజులు ఉన్నాయి ఒక్కటే వచ్చినాం నేను ఇచ్చినాం అట్లనే ఉంటుంది దేవుని వాక్యం నువ్వు ఎంతగా రాసుకున్నా ఆయన ఇష్టం ప్రకారంగానే నడిపిస్తా ఉంటాడు నువ్వు ఎంతగా ప్రిపేర్ అయినా ఆయన ఎంతగా నడిపించాలో అంతే నడిపిస్తాయి ఎందుకంటే మనం చిన్నగొడి పిల్ల మనం మెల్లమెల్లగా నడవాల్సిందే పరిగెత్తది కాదు గుర్రాల పరిగెత్తద్దు మనం అర్థమవుతుందోదా ఇవన్నీ పరిగెత్తుంది ప్రపంచం అంతటా మనం అట పరిగెత్తడానికి వీల్లేదు మన ప్రభు ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉండాలా అటువంటి కృప భాగ్యాన్ని మన ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరశుదురకు దేవ వందాలైనా ప్రభా గొప్ప చిన్నము క్రొత్త పేరు అప్పుడే పొందుకుంటున్నారు ప్రభావ శ్రమల గుండా వెళ్లి తెల్ల గుర్రంలో కూడా ప్రభావ మిమ్మల్ని వెమరించలేదు పైకి భక్తి కానీ దాని శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఉన్నారు వారు శ్రమలకుండా వెళ్తూ వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకున్నారు మరణిస్తున్నప్పుడు వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకున్నారు ప్రభా పరలోకం తెరవబడింది సమస్తం తేటగా కనిపిస్తుంది మీకు ఈరోజు ప్రభావా మా హృదయాలు ఏ మీరు పరిశీలిస్తున్నారు ఇది క్షణం మీకు అంగీకారంగా మేము జీవిస్తున్నామా లేదా మా తాను మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మేము నిర్లక్ష్యంగా జీవించడానికి వీల్లేదు చాలా స్మార్ట్ గా వివేకులై పౌరముల నిష్కలంకులై ఉండడే మీరు చెప్పినారు ప్రభ మేము ఆ రీతి ఉండేలాగానే చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మేము జీవించాలా మేం ఎవరికి దొరకడానికి వీల్లేదు ప్రభావ మేము ఎవరిని కించపరిచే మాటలు మేము మాట్లాడకుండా ఆత్మీయ జీవితం నుంచి శారీరకమైన జీవితాలకు మేము పోకుండా శారీరకమైన బోధలు మేం బోధించకుండా ఉండలాగానే సేపడండి అపవాది దివరాత్రంలో మా సహోదరుల మీద నేరలు మోపటకు వాడు నేరాలు మోపుతున్నాడు మేం మట్టుకు వానికి అవకాశం ఇవ్వద్దు ప్రభా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం మాలో ఎటువంటి కపటం లేకుండా జీవించలాగానే నడిపించండి ప్రభా వేషధారణ జీవితం మాకు అవసరం లేదు ప్రభావ మీరు నిష్కలంకంగా ఉన్నారు ప్రభావ మేము కూడా రీతి కొండలా మీరు సరళత కలిగిన వాళ్ళు మేం కూడా సరళత కలిగి జీవించాలా మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా ఉండాలా అటువంటి సేవ జీవితంలో నడిపించి మీ రాఖరవారు సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్